శ్రుతిస్మృతిపురాణానామాలయ కరుణాలయమామిభవత్పాదశంకరంకర సపర్యామకాయమవ్రణాస్నావిరగుం శుద్ధమపాపవిధ కవిర్మనీషీస్ తరువాతి మంత్రానికి అవతారికి చదువుతూ ఉన్నాము ఓసారి మంత్రం అన్నాము తోయ ఇవే తమోయ విద్యా సో ఇంతవరకు మనం ఇందుకు గడిచిన వృత్తాంతాన్నంతని చూసి ఉన్నాము దాంట్లో ఆయన చెప్పిన మాట ఏమిటంటే మొదటి మంత్రము ఈశావాస్యమితం సర్వం అనే మంత్రము జ్ఞాననిష్ట గల చెప్పబడినది అంటే జ్ఞానయోగులకు మొదటి మంత్రము రెండవ మంత్రము కర్మయోగు కర్మనిష్ఠులకు చెప్పబడినది నిష్ఠులనండి మొదటి మంత్రము జ్ఞాననిష్ఠులకు రెండవ మంత్రము కర్మనిష్ఠులకు ఉద్దేశించబడినది అని ఆయన దాన్ని విభాగం చేసి పెట్టారు విభాగము లేక వివేకము అంటారు కదా సో సో అంటే జ్ఞానము కర్మ ఈ రెండింటినీ కలగా చేయొద్దు విడివిడిగా అట్టపెట్టండి అని ఆ రెండింటిని విభాగం చేసి పెట్టారు విభాగం చేసి ఇక్కడ ఓ ప్రశ్న అసలు ఆ రెండింటిని అలా విభాగం చేయడానికి గల హేతువుమి అలాగా విభాగం చేయడం అనేది ఇదో కంచె కట్టినట్టుగా ఇది జ్ఞానము ఇది కర్మ మధ్యలో కంచె కట్టినట్టుగా ఆ రకమైన విభాగము చేయుటకు గల హేతువు ఏమి అని ఒక ప్రశ్న ఒకటి లేవనెత్తుతున్నారు అలా పూర్వపక్షాలు అలా ప్రశ్న లేవనెత్తాడంటే అర్థమేంటి సమాజంలో మీకు ఒక భావజాలం ఉంటుంది వాళ్ళు ఏం చేస్తారంటే ఈ జ్ఞానాన్ని కర్మని విడివిడిగా పెట్టుకోకుండగా వాటిని కలగాపులకం చేసి ప్రయత్నం చేస్తారు కాబట్టి ఆ ప్రయత్నాన్ని నిరోధించి జ్ఞానాన్ని కర్మని విడివిడిగా పెట్టుకుని దేనికి తగ్గవాడు దాన్ని అనుష్ఠించుకుంటే అందరికీ క్షేమం జ్ఞానాన్ని కర్మలోకి పట్టుకొచ్చేసి జ్ఞానమంటే ఆత్మ జ్ఞానాన్ని కర్మని జ్ఞానంలో ప్రవేశపెట్టేసి అలా కలగాపులకం చేసేసినట్లయితే అంత పాడైపోతుంది ఎప్పుడూ కూడా జ్ఞానము హయ్యర్ కర్మ లోవరం హయ్యర్ ని లోవర్ తోటి మిక్స్ చేస్తే హయ్యరే నష్టపోతుంది లోవర్కి ఏమీ అవ్వదు లోవర్ ని హయ్యర్ తో మిక్స్ చేస్తే హయ్యర్ నష్టపోతుంది లోవర్కి ఏమవదు దీనికి దృష్టాంతం పువ్వుని రాయిని కలిపి పట్టుకున్నారనుకోండి అప్పుడు ఎవరు నష్టపోతారు పువ్వే నష్టపోతుంది రాయిని పువ్వు మీద పెట్టినా పువ్వుని రాయి మీద పెట్టినా పువ్వే నష్టపోతుంది కాబట్టి జ్ఞానాన్ని అలా కర్మతో కలిపేయకూడదు ఆత్మజ్ఞానాన్ని కర్మను కూడా జ్ఞానంతో కలిపేయకూడదు అంటే ఆ లెవెల్స్ ని మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది లేకపోతే కన్ఫ్యూషన్ వచ్చేస్తుంది అని ఒక అందమైన వివేకాన్ని ఆయన ప్రతిపాదన చేసినారు మనం చూసాం దీని మీద పూర్వపక్షం కథం పునరేమవ్యుమి అయితే ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్పినట్టు అంటే ఇప్పుడు జ్ఞాననిష్ట మొదటి చెప్పారు ఆ జ్ఞాననిష్ట గురించిన మంత్రాలే యస్టు సర్వాణి భూతాని ఇత్యాది మంత్రాలు నాలుగుతో మొదలుపెట్టి ఎనిమిది వరకు ఐదు మంత్రాలు ఆ జ్ఞాననిష్ఠకి సంబంధించినవి కర్మనిష్ట రెండవ మంత్రంలో చెప్పారు ఇప్పుడు రాబోయే అంధంతమంతి అన్నవి కర్మనిష్టకి సంబంధించిన మంత్రములు అని విభాగం ఓకే అయితే ఒక ప్రశ్న ఆయన అడుగుతున్నారు అదేమిటి అలా ఎందుకు విభాగం చేస్తున్నారు అలా మీకు ఎలా తెలిసింది జ్ఞానము కర్మ రెండూ కూడా అందరికీ ఎందుకు కాకూడదు జ్ఞానము జ్ఞాననిష్ఠులకు లేక మొదటి మంత్రము జ్ఞాననిష్ఠులను రెండవ మంత్రము కర్మనిష్ఠులను విడివిడిగా చెప్తోందని నాలుగు నుంచి ఎనిమిది వరకు మంత్రములు జ్ఞాననిష్టకి సంబంధించినవని ఇప్పుడు ఇంక రాబోయే మంత్రములు కర్మనిష్టకి సంబంధించినవని ఈ విభాగము చేయుటకు హేతువేమి అందరూ అన్ని పట్టుకుంటే మంచిదే కదా కాబట్టి అందరికీ జ్ఞాననిష్ట కర్మనిష్ట ఉండాలి కాబట్టి అన్ని మంత్రాలు అందరికీ ఉపయోగపడతాయి అని పూర్వపక్షం ఓకే అర్థమైందామే అసలు ఈ కథ ఈ సమస్య దీని మీద కొంత కొంత పూర్వరంగం ఒకటే తయారు చేయాలి అది కూడా నేను కొంత బ్యాక్గ్రౌండ్ కూడా చెప్పిన తర్వాత మంత్రంలోకి వెళ్తాను కొంత నామిన్క్లేచర్ టెర్మినాలజీని మనం సెటిరైట్ చేసుకునే ముందుకు వెళ్తాము ఇంకా ఆయన కూడా వస్తారేమో అని ఆ టెర్మినాలజీ ఇంకా అట్టబెట్టాను సో విల్ కమ్ ఇట్ ఇవాళ రాదా కాబట్టి ఆ టెర్మినాలజీ కూడా మనం సెటిల్ చేసుకుందాం కథం పునః ఏమవగమ్యతే నతు సర్వేషామితి ఉచ్యతే ఈ విధంగానే తెలుసుకోవాలి అని మీకెలా తెలిసింది ఈ విధంగానే అంటే మొదటి మంత్రంలో చెప్పిన జ్ఞాననిష్ట వేరు రెండవ మంత్రంలోని కర్మనిష్ట వేరు ఇంతవరకు జ్ఞాననిష్ట పూర్తయింది ఈ పైన కర్మనిష్ట వస్తోంది అది ఏవం అంటే ఏవం కథం అవగమ్యతే ఈ విధంగా మీకు ఎలా తెలిసింది అన్నీ అందరికీ అని ఎందుకు అనుకోకూడదు సర్వేషామితి అన్నీ అందరికీ కావు అని మీకు ఎలా తెలిసింది ఉచ్యతే దానికి హేతువు గలదు అదిదో మేము ఆర్బిటరీగా ఇది మంత్రాలు వేళ్లకే ఆ మంత్రాలు వాళ్ళకే అని అలా చెప్పింది కాదండి దెర్ ఈజ్ ఎ బేసిస్ ఫర్ దాట్ సో అకామిన సాధ్యసాధనభేదోపమర్దనసర్వాణి భూత ఆత్మైవాజాోహ చూడండి వాక్యం తర్వాత పూర్తి చేద్దాము మీరు గమనించండి ఈ మొదటి మంత్రంలో చెప్పిన జ్ఞాననిష్ట దాన్ని దాన్ని సపోర్ట్ చేస్తూ దానికి ఉపోద్బలకంగా చెప్పినటువంటి నాలుగు నుండి ఎనిమిది వరకు ఉండే మంత్రాలు ఏవైతే ఉన్నాయో అవి ఆ మంత్రాలు ఎవరికి ఉద్దేశించినవో తెలుసిన కామనులు లేనివానికి ఉద్దేశించినవి అకామిన కామనులు లేనివానికి ఇది నా ఉద్దేశంలో ఈ పాయింట్ వేదాంతంలో అత్యంత సూక్ష్మమైనది నా వ్యక్తిగతమైన అభిప్రాయం సో నేను దాన్ని చాలా జాగ్రత్తగా వ్యాఖ్యానం చేసే ప్రయత్నం చేస్తాను కానీ దాంట్లో ఉండే క్లేశము గలదు కామనలు గలవాడి దృష్టి ఎలా ఉంటుందంటే సాధ్య సాధన దృష్టిలో ఉంటాడు ఒక విషన్ ఫిక్స్ అయిపోతుంది మైండ్లో కోరికలు గలవాడి విషన్ను సాధ్య సాధన విషన్ ఫిక్స్ అయిపోతుంది మనస్సులో అదే అదే బంధము నిజానికి దీన్ని గౌడపాదాచార్యులు చాలా అందమైన ఎక్స్ప్రెషన్లో వర్ణించారు ఆయన ఏమన్నారంటే హేతు ఫలావేశము అన్నారు హేతు అంటే సాధనము ఫలము అంటే సాధ్యము అంటే ఈ ఇది ఇది మనం అనుష్టిస్తే మనకు అది లభిస్తుంది దీన్ని హేతు ఫల ఆవేశము అంట ఆవేశము అంటే ఇట్ హాస్ బికమ్ ఎన్ ఇంటీగ్రల్ పార్ట్ ఆఫ్ ది సైకి వాడి వాడి మనస్సులో వాడి సిస్టమ్ లో అది ఇన్నర్ మోస్ట్ పార్ట్ అయిపోతుంది అంటే వాడి జీవితాన్ని కూడా అదే నడిపిస్తుంది దాన్ని ఆవేశము అంటే అంటే వాడిని వాళ్ళు ప్రవేశించేసి వాడిని ఉంటుంది ఆ ధోరణి ఆ విషన్ ఆ థింకింగ్ వాడు చేసే ప్రతి పని దానికి తగ్గట్టుగా ఉంటుంది మీరు మానవ లోకాన్ని చూసినట్లయితే సరిగ్గా ఈ సాధన సాధ్య ఆవేశంలో దాన్నే హేతుఫలావేశము ఉంటారు దాంట్లో ఫిక్స్ అయి ఉంటుంది మీరు చూసుకోండి ఇప్పుడు హై ఉంటాడు పిల్లాడు హై ముందు వాడికి వాడికి జ్ఞానం ఉండదుగా కొంచెం తెలివితేటలు వచ్చేప్పటికీ హై ఉంటాడు హై స్కూల్లో ఉండి కష్టపడి చదువుతున్నాడు అనుకోండి ఎందుకు కష్టపడి చదువుతున్నాడు అనుకుంటారు వాడి కాలేజీ వెళ్లాలనేటువంటి ఒక ఆకాంక్ష ఉంటుంది నేను మీకు ఈ ఆవేశాన్ని ఒక అనుభవపూర్వకంగా చెప్తున్నా అందుకోసం మీకు ఈజీగా పట్టుకోగలుగుతారు అందుకోసం చెప్తున్నా హేతు ఫలావేశం ఉంటుంది మనం ఇది ఎస్ఎస్ఎల్సీ బాగా పాస్ అయిపోతే కాలేజీకి వెళ్ళిపోవాలి కాలేజీలో తిండి తిప్పుల మానసి ఉంటాడు వారాలు చేసుకుని ఇక్కడక్కడ వీళ్ళింట్లోనూ వాళ్ళింటూ భోజనాలు చేసి చదివే సందర్భం కూడా ఉంటుంది అలా అలా ఎందుకుంటుంది అలా ఎందుకు కష్టపడతాడు అంటే యూనివర్సిటీకి వెళ్లాలనేటువంటి ఆకాంక్ష యూనివర్సిటీలో రీసెర్చ్ చేసేవాళ్ళు మరి ఇప్పుడు ఏ వేడుస్తున్నారో తెలియదు కానీ కానీ చాలా కష్టపడి చేసేవారు సో అంత కష్టం ఎందుకు పడుతున్నారు పీహెచ్డి సంపాదించాలి ఎంతసేపటికే హేతుఫల ఆవేశంలో ఉంటారు యంగ్ పీపుల్ వీడి హేతుఫల ఆవేశాన్ని నీరు గార్చేది ఒకటి ఉంటుంది దాని పెళ్లి ఒకసారి పెళ్లి అనే దాంట్లో పడిపోయేటంటే ఇంకా ఆ హేతు ఫలావేశం నీరు గారిపోతుంది అది ఇంకో దారిలో పడిపోతుంది ఈ దారిలో వెళ్తున్న హేతు ఫలావేశం మరో దారిలో పడిపోతుంది అంటే ఏమిటి మహావేగంగా పరిగెడుతున్నటువంటి గుర్రాన్ని దాన్ని ముక్కుకు తాడేసేసి లాగేసి దాన్ని ఇంకో వైపు పెట్టేసి ఆ ఇప్పుడు పరిగెత్తామన్నట్టు అయిపోతుంది పెళ్లి అంటే నిజంగా లైఫ్ అలా అయిపోతుంది ఎనర్జీ ఉంటుందిగా కాబట్టి పెళ్లి పెళ్లి వీడ కళ్ళు తెరిచి కళ్ళు తెరుచుకుని కళ్ళు తెరిచే లోపల పెళ్లి అయిపోతుంది పెళ్లికి మనకి యోగ్యత ఉందా లేదా ఈ సంసారాన్ని మనం నిర్వహించగలుగుతామా నిర్వహించలేమా అని ఈ జ్ఞానం ఈ ఆలోచన చేసుకునే టైం వీడికి ఉండదు ఆ టైం పెద్దవాళ్లు వీళ్ళకి ఇవ్వరు పెద్దవాళ్ళు పరమ మూర్ఖులు వాళ్ళు వాళ్ళకి సంసారంలో బందీలు బందీలై ఉంటారు బద్ధులై ఉంటారు వాళ్ళు వాళ్ళు తాము ఏ బంధంలో ఉన్నారో ఆ బంధంలోకి ఈ కొడుకుల్ని కూతుర్ని ఈడ్ చేసి కూడా దాంట్లో పడేస్తే కానీ వాళ్ళకి విశ్రాంతండు ఓ మహాత్ముడు అన్నాడు ఏ స్లేవ్ ఈజ్ ఎ స్లేవ్ బికాస్ హీజ్ ఫ్రీ టు బికమ్ ఎ స్లేవ్ వాడికి ఆ ఫ్రీడమ్ ఉంటుంది ఆ ఫ్రీడమ్ వల్లనే వాడు స్లేవ్ అయి కూర్చుంటాడు ఆ ఫ్రీడమ్ను వినియోగం చేసుకుని చక్కగా స్లేవ్ అయి కూర్చుంటాడు ఈ పెద్దవాళ్లు వీడికి మెళ్లో గుది బండ కట్టేస్తారు ఇప్పుడు పొగరుమోతు ఎద్దుకేం చేస్తారు మెడలో గుదిబండ పొదట పొగరమూత దున్నకి మెడలో గుదిబండ కడతారు అది కాళ్ళకి తగులుతూ ఉంటుంది అది దాన్ని ఈడ్చుకుంటూ ఈ దున్న స్లోగా పడుతుంది అలా కట్టేస్తారు వీడికి పెళ్లి చేసేస్తారు తర్వాత మనం వేదంలో చూసాం వేదం చదువుకున్న తర్వాత జయా నాకు భార్య కావాలి మనం చూసాం ఆ మంత్రాన్ని ఎందుకురా నీకు భార్య ఇప్పుడు భార్య ఎందుకురా అంటే కర్మ చేయాలి కర్మ కుర్వీయా అది కూడా మంత్రంలోదే దర్శ పూర్ణమాస మొదలైన కర్మని చేయాలి ఎందుకు స్వర్గాన్ని పొందాలి సో ఈ విధమైన సాధన సాధ్య ఆవేశంలో అంటే హేతుఫలావేశంలో పడిపోతాడు సో గౌడపాదాచారులు ఏమంటారంటే యావద్ధేతుఫలాదేశావద్దేతుఫలోదయ ఎంతవరకు అయితే ఈ హేతుఫల ఆవేశం ఉంటుందో అంతవరకు కొత్త హేతువులు ఫలాలు అలా పుడుతూనే ఉంటాయి అది పెళ్లి వరకు హేతు ఫలావేశం ఉండి ఇంకా ఆ తర్వాత ఉండదని అనుకోకూడదు పెళ్లి అయిన తర్వాత మళ్ళీ హేతు ఫలావేశం ఉంటుంది పిల్లలు దగ్గర పెట్టాలి ఇప్పుడు బాగుంది పెళ్ళైన తర్వాత హేతు ఫలావేశం ఉంటుంది అది ఇంకో రకంగా ఉంటుంది నాకు పిల్లలు కావాలి పిల్లలు పుట్టాక మళ్ళీ హేతు ఫలావేశం ఈ లోపల మిడిల్ ఏజ్ అయిపోతాడు పెద్ద వయస్సు వచ్చేస్తుంది మళ్ళీ ఎప్పుడు హేతు ఫలావేశం ఉంటుంది రిటైర్మెంట్ పెన్షన్ ఏదో ఉంటుంది హేతు ఫలావేశం పెద్ద వయస్సులో మళ్ళీ ఇంకో రకమైన హేతు ఫలావేశం ఉంటుంది ఏ ఇన్సూరెన్స్ పాలసీలు అనారోగ్యాలు ఆరోగ్యాలు పిల్లలు మన చెప్పిన మాట వినాలనో వినరనో వినకూడదనో ఏదో ఏదో హేతు ఫలావేశాలలో పడిపోతూ ఉంటాడు మనిషి ఆ తర్వాత ఆఖరికి వీడు హేతు ఫలావేశంతో చచ్చిపోతాడు ది లైఫ్ అండ్ స్టార్ క్షీణే హేతు ఫలావేశే సంసారహార విద్యత ఏంటో ఏదో ఉంది ఒక కారిక గౌడ పదాచారట్టి మనిషి హృదయంలో హేతుఫలావేశం ఎప్పుడైతే ఫిక్స్ అయి ఉంటుందో వాడు బ్రతికున్నంత కాలము ఎవో కామనలను కలిగియే ఉంటాడు ఆ కామనల వెంట పరుగు పరుగులు తీస్తూనే ఉంటాడు వాడికి జ్ఞాననిష్ట పోసగదు ఎందుకంటే జ్ఞాననిష్టలో హేతుఫలావేశం ఉండదు సాధన సాధ్య ఉపమర్దేన భేద ఉపమర్దేనా సాధనమేమిటి ఈ కర్మ సాధ్యమేమిటి స్వర్గం వీడు జ్ఞాననిష్టలో ఉన్నవాడికి ఈ కర్మామిథ్యయే స్వర్గము మిథ్యయే కర్మ మిథ్యా కర్మకాండ దాని నుంచి వచ్చే ఫలములు మిథ్యా జగత్తు స్వర్గం కూడా జగత్తులో భాగమే కాబట్టి తర్వాత అయితే మరి ఏదిరా సత్యం అంటే సకల ప్రాణుల ఎందు ఆత్మరూపంగా ఉన్నటువంటి పరబ్రహ్మయే సత్యము అయితే ఏమైపోయింది ఇప్పుడు ఇక్కడ యజ్ఞం చేసి యజమానుడిలో ఆత్మ స్వర్గలోకంలో ఉండే ఇంద్రుడి యొక్క హృదయంలో ఉండే ఆత్మ వీడిక వీడికి మిత్రుని యొక్క ఆత్మ శత్రువు యొక్క ఆత్మ అన్ని ఒకటే భేదమే లేదు భేదాంశము అంతా కూడా మిథ్యయ్యాయి దీన్నేమంటారంటే సాధ్య సాధన భేద ఉపమర్దేన ఉపమర్దము అంటే చట్నీ చేయుట పచ్చడి చేయుట పచ్చడి ఎలా చేస్తారంటే ఈ పదం చాలా ఇంపార్టెంట్ పదం పచ్చడి ఎలా చేస్తారంటే కొబ్బరి ముక్కలు ఆ మిరపకాయలు పోపు సామాను పోపులో అరడదన ఉంటాయి అరడదని పెడితే కానీ పోపు అవ్వదు నీళ్లు వీటన్నింటినీ తీసుకెళ్లి రోకా రోలు రోలో రోలు అంటారు కదా రుబ్బుడు దాంట్లో వేసేసి రుబ్బేస్తారు గట్టిగా రాయితో రుబ్బేస్తే ముద్దయి కూర్చుంటుంది ఆ ముద్దలో ఇది కొబ్బరి ముక్క ఇది మిరపకాయ అనే తేడా ఏమీ ఉండదు ఆవాలు మెంతులు అన్నీ కలిసిపోతాయి అలాగే ఇక్కడ కూడా ఇది సాధనము దీని వల్ల నాకు ఆ సాధ్యం వస్తుంది ఇది హేతువు అది ఫలము వీడు మనకి అనుకూలుడు వీడు ప్రతికూలుడు అని ఈ రకమైన భేదమంతా కూడా ఉపమర్దమైపోతుంది కామన లేని జ్ఞాని జ్ఞాననిష్ఠ నాకు కామన ఉండదు సాధ్య సాధన భేదమంతా కూడా ఉపమర్దమైపోతుంది అప్పుడు వాడికి ఏమవుతుంది ఎస్మిన్ సర్వాణుభూతాన్ని ఆత్మైవా భూద్విజానత వాడు విజానత వాడిగా ఆత్మస్వరూపం తెలిసిపోతుంది ఆ తెలిసిన కాలమునందు ఏమవుతుందంటే సకల ప్రాణులు ఆత్మరూపంగానే తయారవుతాయి తస్య కౌ మోహఃకత్ర అంటే తస్మిన్ కాలే ఆ కాలమునందు ఆ అవస్థయందు ఇంకా మోహము లేదు శోకము లేదు వాడు ఏకత్వమును దర్శిస్తూ ఉంటాడు అని చెప్పిన మంత్రం ఏదైతే గలదో ఈ మంత్రము ఈ హేతు ఫలావేశంలో ఉన్నవాళ్ల కోసం చెప్పిన మంత్రం కాదది హేతుఫలావేశంలో ఉన్నవాడికి సర్వము ఆత్మ అయ్యే ప్రసక్తే లేదు వాడు ఇప్పుడు హేతుఫలావేశంలో ఉన్నవాడికి అకామికి చాలా తేడా ఉంటుంది హేతు ఫలావేశంలో ఉన్నవాడికి వాడి సెంటర్ అవుట్ సైడ్ ఉంటుంది వాడు స్వర్గానికి పోవాలి ఇప్పుడు సెంటర్ ఎక్కడున్నట్టు ఉంటుంది ఆ స్వర్గానికి వెళ్లాలంటే ఈ కర్మ చేయాలి ఇప్పుడు సెంటర్ ఎక్కడ ఉంటుంది కర్మ ఉంటుంది వాడెంతసేపు హీస్ ఫోకస్డ్ అన్ ది హేతు అండ్ ఆల్సో హీస్ ఫోకస్డ్ అన్ ది ఫల ఈ హేతుఫల ఒకసారి అయిపోతే ఇంకక్కడతో అయిపో వదిలిపోతుంది ఏమంటా అలా వదిలిపోతుంది హేతు ఫలావేశం ఉన్నంత కొరకు కొత్త కొత్త హేతుఫలాలు పుట్టుకొస్తూనే ఉంటాయి కాబట్టి హీస్ పర్మనెంట్లీ సెంటర్డ్ అవుట్ సైడ్ ఆఫ్ హింసెల్ఫ్ వెర్ ఎస్ ఆత్మ జ్ఞాని సెంటర్డ్ ఇన్ హింసెల్ఫ్ సకల ప్రాణికోటి నాయందేగలదు ఎస్మిన్ సర్వాణి ఆత్మైవాభూద్విజానత సకల ప్రాణికోటి నాయందేగలదు నేనే ఆ పరమాత్మను ఈ జగత్తును ఈ సూర్యుడు నా వల్లనే ఈ జగత్ నా నుండియే ఆవిర్భవించినది ఈ సృష్టి చేసిన సృష్టికర్త ఎవరనుకుంటున్నారు అది నేనే ఈ సూర్యుని యొక్క గమనమును నడిపించేది నేనే ఈ చంద్రుని యొక్క గమనాన్ని శాసించేది నేనే అది అది ఆత్మజ్ఞాన యొక్క విజ్ఞానం ఆ విధంగా ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే సకల భేదములు ఉపమర్దమైపోయి హేతుఫలావేశము సర్వాత్మన నశించిపోయినదో అటువంటి జ్ఞాని కామనలనేవి ఇసుమంత కూడా లేని జ్ఞాని కోసం ఉద్దేశించినటువంటిది ఆ నిష్ట అటువంటి జ్ఞాననిష్ట తత్ దాన్ని ఆత్మైకత్వ విజ్ఞానము ఉండాలి ఆత్మయే సర్వము ఆత్మ అద్వితీయము అనేటువంటి ఏ సాక్షాత్కారమైతే గలదో దాన్ని ఆత్మైకత్వ విజ్ఞానము ఇటువంటి ఆత్మైకత్వ విజ్ఞానం ఏది గలదో తత్నచిత్ కర్మణ జ్ఞానాంతరేణి అమూఢ హి అన్నది వెరీ బిగినింగ్ లో పెట్టుకోవాలి ఏల ఎనగా ఎందుకండి మీరు అలా ఎందుకు విడిదీసి పెట్టారు అని ప్రశ్న వేశారు కదా ఉచ్యతే చెప్పబడుచున్నది హీ ఎల ఎనగా అని అక్కడ పెట్టుకోవాలి ఆ హీని ఓకే ఎందుకంటే ఈ ఆత్మైకత్వ విజ్ఞానం ఏదైతే ఏదో ఆత్మైకత్వ విజ్ఞానం అంటే సాధన సాధ్య భేదమును ఉపమర్దము చేయుట ద్వారా వీడు సాక్షాత్కరించుకున్న ఏ ఆత్మైకత్వ విజ్ఞానము దానిని ఇంకొక కర్మతోటి మరొక దానితో దానికి సముచ్చయమును చేయుట పోసాగదు ఇటువంటి ఆత్మైకత్వ విజ్ఞానాన్ని మరొక దానితో ముడిపెట్టుట తగదు ఓకే ఈ సందర్భంలో కొంత టెర్మినాలజీ అవసరం మీరు రాసుకున్నా నాకేం అభ్యంతరం లేదు కర్మ మీకు తెలుస్తూనే ఉంటుంది కదా కర్మ అనే మాట తెలుస్తూనే ఉంటుంది దాన్ని మీరు రాసుకోకపోయినా పర్వాలేదు తర్వాత విద్య అనే మాట ఒకటి ఉన్నది విద్య అంటే రెండర్థాలు ఒకటి ఉపాసన రెండు జ్ఞానము జ్ఞానము అంటే ఆత్మజ్ఞానము అని అర్థం ఓకే ఉపాసన ఒక అర్థము ఆత్మజ్ఞానము రెండవ అర్థము మీకు ఈ రెండర్థాల్లోనూ ప్రయోగాలు మీకు చూపిస్తా మీకు ప్రయోగాలు తెలిసి ఉండాలి కదా ఎక్కడ ఏ అర్థంలో ప్రయోగింపబడుతుందో విద్యయా దేవలోక అనో మంత్రం ఉన్నది బృహదరణ్యకంలో విద్య చేత వీడు దేవలోకాన్ని పొందుతాడు ఇప్పుడు చెప్పండి మీ తెలివితేటలు నేను చూస్తాను విద్య అంటే ఉపాసనయా జ్ఞానమా ఉపాసన చూసిన బాగా పట్టుకున్నాడు విద్య అంటే ఉపాసన జ్ఞానంగా జ్ఞానంతో పొంది లోకమేముండదు ఆత్మైవ లోకేషాన్నోయమాత్మా అయం లోక అంటాడు ఎవరి ఏ మాకు ఈ ఆత్మయే ఈ లోకము ఏషాన్నోయమాత్మ అయం లోక కాబట్టి విద్యయా దేవలోక అంటే అది ఉపాసన ఏమండి ఇప్పుడు అవిద్య అన్నో మాట ఒకటి ఉన్నది అవిద్య అంటే ది అపోజిట్ ఆఫ్ విద్య అవిద్య అంటే అజ్ఞానం ఉచిస్త ఆపోజిట్ ఆఫ్ విద్య అక్కడ ఉన్న విద్య ఏమిటి జ్ఞానం అవిద్య మాటలో ఉన్న విద్య జ్ఞానము అవిద్య అంటే ఉపాసన ఉపాసన కానిదేని కాదు అర్థం జ్ఞానమునకు విరుద్ధమైనది అవిద్య అన్నమాటలో ఉన్న విద్య జ్ఞానము ఏమండే విద్యయా దేవలోక అన్నప్పుడున్న విద్య ఉపాసన ఇంకొకటి చెప్తా చూడండి ఆత్మవిద్య అన్నారు ఇప్పుడు అక్కడ విద్య అంటే ఏమిటి జ్ఞానం ఏమంటే తెలిసిందండి ఈ విద్య అనే మాట తెలిసిందా ఇంకో మాట నెక్స్ట్ మాట జ్ఞానం జ్ఞానం మాట ఈ జ్ఞానం అనే మాటకి రెండు అర్థాలు మళ్ళీ ఒకటి ఉపాసన జ్ఞానం అనే మాటకు ఉపాసన అనే అర్థం ఉంది మరి ఇవన్నీ మీరు సరిగ్గా తెలుసుకోలేకపోతే శంకర భగవత్పాదులు క్రియేట్ చేసేటువంటి దాంట్లో మీరు మునిగిపోతారు జ్ఞానం అంటే ఉపాసన జ్ఞానం అంటే రెండవది ఆత్మజ్ఞానం ఇప్పుడు వీటికి ప్రయోగాలు చూపిస్తా చూడండి జ్ఞానాదేవహి కైవల్యం జ్ఞానము వల్ల మాత్రమే మోక్షము కలుగును అక్కడ జ్ఞానం అంటే అర్థమేమిటి ఆత్మజ్ఞానం సగుణ జ్ఞానము అన్నప్పుడు జ్ఞానం అంటే అర్థమేమిటి ఉపాసం ఏమండే అక్కడికి ఇవి బాగా తెలిసా మీకు ఈ విద్యా జ్ఞానము రెండు మాటలు తర్వాత సముచ్చయము రెండింటిని ఒకే వ్యక్తి ఏకకాలములో అనుష్ఠించుట రెండింటిని ఒకే వ్యక్తి ఏకకాలములో అనుష్ఠించుట దీనికి దృష్టాంతం చెప్తున్నా ధావన్ గాయతి ధావన్ పరిగెత్తుచున్నవాడై గాయతి పాడుచున్నాడు ధావన్ అన్నప్పుడు అది వర్తమానకాలం గాయతి అన్నప్పుడు కూడా వర్తమానకాలం అంటే ముళ్ళు కలిసి చేస్తున్నాడు అని అర్థం ఇష్టం గాయతి అంటే మీరు మళ్ళీ దాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేమోనని నేను ధావన్ గాయతి అన్నా పరిగెత్తుచున్నవాడై పాడుచున్నాడు పరిగెడుతూ పాడుతానండి ఈ ఆధునిక కాలంలో మ్యూజిక్ పీపుల్ కూడా పరిగెడుతూనే పాడతారు సో ఇటు అటు పరిగెత్తేస్తూ ఉంటారు స్టేజ్ మీద వాళ్ళకి ఏం చేస్తారంటే ఈ స్టాండ్ ఉంటుంది చూసారా ఈ మైక్ స్టాండ్ స్టాండ్ వేరు దాంట్లో గుచ్చుతాడు మైక్ ని వైరు పూర్వం వైరున్న రోజుల్లో కూడా పరిగెత్తేవారు ఇప్పుడు వైర్ లేదు వాడు ఏం చేస్తాడంటే దానిపైకి పీకుతాడు దాన్ని పీకి దాని దాంతో ఇటు అటు పరిగెత్తేస్తాడు ఏ వైరున్నప్పుడు పెరిగెత్తేవారు ఆ స్టాండ్ అలా నిలపడి ఆ తర్వాత దీన్ని దానికి గుచ్చేసి ఆ స్టాండ్ తీసుకుని ఇటు అటు పరిగెత్తేస్తా ఉంటాడు ఆ స్టాండ్తో డ్యాన్స్ చేసేస్తాడు దాన్ని కౌగులించేసుకుని ఒక అమ్మాయిని కౌగులించుకున్నట్టుగా ఆ స్టాండ్తో డాన్స్ చేసేవాళ్ళు ఇస్తారు ఇదంతా చేస్తూ పాత పాడుతూ ఉంటాడు సముచ్చయం ఓకే ఇక అది సముచ్చయం సమన్వయము అని ఇంకొకటి ఉన్నా సమన్వయంలో రెండు ఉంటాయి రెండు రకాల సమన్వయం ఉంటుంది రెండు వేర్వేరు పనులను వేర్వేరు వ్యక్తులు ఒకే కాలములో చేయుట ఇది సమన్వయం కూచిపూటి డ్యాన్స్ దృష్టాంతం కూచిపూటి డ్యాన్స్కి ఏం చేస్తారంటే ఆవిడ డ్యాన్స్ చేసేస్తూ ఉంటుంది ఆవిడ పాడదు ఆవిడ ఉంటే పెదవులు కదుకుతుందంటే పాడతా ఆవిడ పాడకూడదు శ్రీశాస్సు సైలెంట్ పాడి వాళ్ళు అక్కడే కూర్చుని ఉంటారు వాళ్ళు పైగా కనీసం తెర వెనకైనా కూర్చోరు మీ ముందే కూర్చుంటారు కూర్చొని ఈ తమలాల వడ్లీ పెట్టుకుని అక్కడ నలుగురిలా కూర్చుని ఉంటారు స్టేజ్ మీదే ఆవిడ కనపడుతూ ఉంటారు ఆవిని చూస్తూ ఉంటారు ఆవిడ వీడిని చూస్తూ ఉంటుంది అలాగే స్టేజ్ మీదే కూర్చుని వాళ్ళు పాడేస్తూ ఉంటారు పాట మొత్తం ఆర్కెస్ట్రా అంతా పెట్టుకుని పాడేస్తూ ఉంటారు ఇవి డాన్స్ చేస్తూ ఉంటుంది దీన్ని సముచ్చయం అనకూడదు రెండు కలిసే కదా పాట ఆట కలిసే కదా కానీ కలిస్తే కలిసినంత మాత్రం ఇది సముచ్చయం కాదు ఇది సమన్వయం ఎందుకంటే ఒక వ్యక్తి పాడుతున్నాడు ఇంకో వ్యక్తి ఆడుతూ ఉంది వేరే ధావన్ గారితే అన్న పాట వాడే అర్థమైందండి సమన్వయం ఇది ఒక రకం సమన్వయం రెండో రకం సమన్వయం రెండు పనులను ఒకే వ్యక్తి వేర్వేరు కాలముల చేయుట ఇది సమన్వయం అర్థమైందండి నేను ఇప్పుడు మీకు జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ అడుగుతా చెప్పండి గృహస్థాశ్రమము సన్యాసాశ్రమము ఈ రెండింటికి సముచ్చ ఉంటుందా సమన్వయం ఉంటుందా సమన్వయం ఉంటుంది సముచ్చయం ఉండదు వీడు ఇంచు కూర్చొని సన్యాసం తీసుకు అలాగా అది వర్కౌట్ కాదు అంటే మీరు దానికి ఎదరా చిన్న వ్యవస్థ చేసుకుంటే దాన్ని దాంట్లోనే సన్యాసాన్ని నిర్వహించే ప్రయత్నం చేస్తారు కొంతమంది ఇంటికి కొంచెం పక్కన ఉంటారు ఇంట్లోనే ఉండడం కాకుండా పక్కన లేదా ఇంట్లోనే ఓ గేజీ సెపరేట్ గా పెట్టుకుని కాషాయం కట్టుకుని ఉంటారు మొత్తానికి అలాగ చేసేవాళ్ళు కూడా దాన్ని సమన్వయం అనకూడదు సముచ్చయమనే అన్నారు తను భార్య కలిసి కాపురం చేస్తూ ఇదిగో నేను సన్యాసిని అన్నానంట వీక్ లేదు భార్యతో కాపురం చేస్తుంటే ఇంక సన్యాసం ఏంటి సముచ్చయం కుదరదు సమన్వయం కుదురుతుంది ఎలా కుదురుకుతుంది కొంతకాలం భార్యతో కాపురం చేసి తర్వాత కాపురం చేయడం మానేసి సన్యాసం పుచ్చుకుంటాడు ఒకే వ్యక్తి వేరువేరు కాలాల్లో గృహస్థాన్ని నిర్వహిస్తాడు సన్యాసాన్ని గార్హస్థ్యాన్ని నిర్వహిస్తాడు సన్యాసాన్ని నిర్వహిస్తాడు కాబట్టి గార్హస్థ్యము సన్యాసము వీటికి సమన్వయమే కుదురుతుంది గాని సముచ్చయము కుదరదు కూచిపూడి డ్యామ్స్ లో ఆటాపాట సమన్వయమే ఉంటుంది రెండో రకం సమన్వయం ఏకకాలంలో ఉంటాయి ఆటాపాట కానీ వేరువేరు వ్యక్తులు ఏదైనా ఉంటాయి మీరు అలాంటిది ఒకడు గృహస్థుగా ఉంటాడు ఇంకొకడు సన్యాసిగా ఉంటాడు ఈ సన్యాసికి భిక్ష ఈ గృహస్థు పెడుతూ ఉంటాడు అలాంటి సమన్వయం ఇప్పుడు ఈ మొత్తం కథంతా తెలిసింది కదా మీకు ఇప్పుడు మీరు చెప్పండి కర్మ ఆత్మజ్ఞానము జ్ఞానము అంటే ఆత్మజ్ఞానం ఉపాసనకు సంబంధించిన జ్ఞానం కాదు కర్మ జ్ఞానము ఆత్మజ్ఞానము ఈ రెండింటికి సముచ్చయము ఎప్పటికైనా కుదురుతుందా ఎన్నాడు ఏ ఒకడు మూర్ఖుడు మూఢుడు మూఢుడు మూఢుడు అంటే వ్యామోహితుడు అంటే వాడికి వ్యామోహం కలిగినది తప్పుగా తెలుసుకుంటున్నాడు వాడేం చేస్తాడు ఈ కర్మని జ్ఞానాన్ని సముచ్చయం చేయడానికి ప్రయత్నం చేస్తాడు సముచ్చిచీషతి అంటే సముచ్చయమును చేయుటకు కోరుచున్నాడు ఎవరవుతాడు అటువంటి వాడు ఎవరవుతాడు మూఢుడవుతాడు ఆయన మూఢుడు కాదు విద్వాంసుడే కానీ సముచ్చయాన్ని చేయగోతున్నాడు అని చెప్పగలరా మీరు చెప్పలేరు కాబట్టి అమూఢ నిచేషతి కదా వాక్యం సరిపడిందండి అమూఢ మూఢుడు కానివాడు నముషతి సముచ్చయమును చేయ తలవడు కోరడు దేనిని జ్ఞానమును దేనితోటి ఇంకొక దానితో దేనితో అయినా కూడా సముచ్చయాన్ని చేయగోరడు ఇంకొక దానితో అంటే ఇప్పుడు జ్ఞానాన్ని దేనితో సముచయం చేస్తారు ఇప్పుడు కూడా సముచ్చయం చేస్తారు అంటే జ్ఞానాన్ని తీసుకెళ్లి ఇసుకతో సముచ్చయం చేయరు కదా సముచ్చయం దేంతో చేస్తారు జ్ఞానాన్ని తీసుకెళ్లి ఉపాసనతో సముచ్చయం చేస్తారు అలా చేస్తే అది పొరపాటు ఎందుకంటే ఉపాసనలో ఏముంటుంది దేవత వేరు తను వేరు దేవత యొక్క లోకం వేరు తను ఇక్కడ ఉన్నాడు ఆ దేవత యొక్క అనుగ్రహం చేత తమేమో దేవతాలోకాన్ని పొందాలి ఇది ఉపాసన భేదపూర్వకమైన ఉపాసన కాబట్టి భేదపూర్వకమైన ఉపాసన ఎందు వీడి సెంటర్ ఎక్కడ ఉంటుంది అవుట్ సైడ్ ఉంటుంది ఆత్మజ్ఞానం వీడి సెంటర్ ఎక్కడ ఉంటుంది ఎస్మిన్ సర్వాణి భూతాన్ని ఆత్మైవా భూద్విజానత దేవత ఎక్కడున్నది నాయందే ఉన్నది నేనే దేవత అహం బ్రహ్మాస్మి ఇది జ్ఞానము ఆత్మజ్ఞానము ఉపాసన ఏమిటి దేవతోపాసన భేదపూర్వకమైనది సో అభేదమే అభేదమే ఫౌండేషన్ పునాదిగా కలిగినటువంటి ఆత్మజ్ఞానానికి భేదపూర్వకమైన ఉపాసనతో సముచ్చయము చేయగోరుట తెలివి తక్కువ వాడు చేయాలి గాని తెలివైన వాడు అలాంటి పొరపాటు ఎప్పుడు చేయడు తెలిసిందండి అక్కడ జ్ఞానాంతరేణా అనే మాట ఒకటి ఉన్నది ఆ జ్ఞానాంతరేణా అనే మాటలో జ్ఞానశ్దానికి ఉపాసనార్థం ఓకే కాబట్టి ఆత్మజ్ఞానమును ఇంకో జ్ఞానంతో ఇంకో జ్ఞానము అంటే ఉపాసన ఉపాసనతో చేయగోరుట అది చాలా తెలివి తక్కువ అవుతుంది తెలుగు తక్కువ వాడు చేస్తాడే తప్ప తెలివైన వాడు ఎవడూ కూడా ఆత్మజ్ఞానమును మరో జ్ఞానముతో అనగా భేదపూర్వకమైన ఉపాసనతో సముచ్చయమును చేయగోరడు అది తెలిసిందండి ఆ పాయింట్ ఇక ఏమండదు ఆత్మజ్ఞానానికి ఉపాసనతోటే సముచ్చరదు అంటుంటే కర్మతో సముచ్చయం ఎలా కుదురుతుందండి కర్మ అంటే నేను కర్తను అంటే ఆత్మజ్ఞానం అది అది అజ్ఞానం గదది కర్మ ఎవడు చేస్తాడు నేను కర్తను అని కర్తృత్వ బుద్ధిపూర్వకముగా కర్మను చేస్తున్నాడు అంటే వాడి పేరేమిటి అజ్ఞాని అంటే వాళ్ళ కోపం వచ్చింది ఓ మీమాంస ఉపనిషత్తులో మీమాంసకులతోటి పూర్వపక్షంలో వాళ్ల కోపం వచ్చింది ఏమయ్యా మమ్మల్ని పట్టుకుని అజ్ఞానంటావు మేమేమో హోమాలన్నీ బాగా చేస్తాం మాకు తెలుసు ఎంతో స్కిల్ఫుల్ గా ఈ యజ్ఞాన్ని మేము నిర్వహిస్తుంటే మమ్మల్ని అజ్ఞానంటావు ఏమిటి అంటే చూడు మీకు యజ్ఞ విజ్ఞానం మీ ఎందు పూర్ణంగా కలదు మీకు యజ్ఞ విజ్ఞానము మీయందు మూర్తిభవించి ఉన్నది ఆ సెన్స్ నేను అజ్ఞానం అంటలా మీకు ఆత్మజ్ఞానం విషయంలో మీకు ఏమీ తెలియదు ఇన్ దట్ సెన్స్ యు అర్ అజ్ఞాని అదిపే యాగం చేసేవాడు కూడా అజ్ఞానియే ఈ సెన్స్ ఓకే కాబట్టి అజ్ఞాని కాకుండా కర్తృత్వ బుద్ధిపూర్వకముగా కర్మలను చేయగలుగుతాడా చేయలేడు ఆత్మజ్ఞాననిష్టలో ఉంటూ కర్తృత్వ బుద్ధిపూర్వకముగా కర్మలను చేయుట సంభవం అవుతుందా కాదు వాడు కర్మలనైనా విధులు పెట్టాలి లేకపోతే జ్ఞానాన్నైనా విధులుపెట్టాలి రెండింటినీ కలిపి పట్టుకోవడం సముచ్చయం చేయడం సంభవమే కాదు దీనికి దృష్టాంతం ఏంటంటే మీరు లేచి తూర్పు వైపు పడమర వైపు ఒకేసారి కదలాలి ఎలా కదులుతారు తూర్పు వైపు కదిలేరనుకోండి పడమల వైపు ఏమైంది కదలకుండా ఆపోజిట్ వెళ్ళినట్టయింది పడమల వైపు కదులితే తూర్పుకు ఆపోజిట్ వెళ్లినట్టయింది తూర్పు పడమరా ఒకేసారి ఎలా కదులుతారు కదలలేరు కాబట్టి ఆత్మజ్ఞానానికి కర్మతో సముచ్చయము తెలివైనవాడెవడు చేయగోరడు ఆత్మజ్ఞానానికి మరో జ్ఞానముతో అనగా ఉపాసనతో సముచ్చయమును తెలివైన వాడెవడు చేయబోరాడు మరైతే ఆత్మజ్ఞానం ఆత్మజ్ఞాని ఎక్కడో దేవుడికి దండం పెట్టినట్టు కనపడిందే అంటే అక్కడ ఎలా కన ఎలా ఉంటుందంటే దేవుడికి దండం పెట్టింది ఇదిగో ఎదురుకుండా అందరి చేతి ఆరాధింపబడే దేవుడు నా హృదయంలో ఆత్మరూపుడుగా ఉన్నాడు అనే ఉంటుంది అక్కడ అదేమిటంటే ఆయన ఆత్మజ్ఞానం ఏదో కర్మ చేస్తున్నట్టున్నాడే ఆయన కర్మ చేయడు కర్మ జరుగుతుంది కర్మ చేయడు ఆ రకంగా అర్థం చేసుకోవాలి కాబట్టి ఆత్మజ్ఞానమునకు మరొక జ్ఞానము అనగా ఉపాసనతో గాని లేదా కర్మతో గాని సముచ్చయమును ఎవడైతే చేయబూనుకుంటాడో వాడు మూఢుడవుతాడు మూఢుడు అంటే వాడు పట్టుకుని తిరుగుతున్నారని అనుకోవద్దు వాడు విషయము తెలిసినవాడు కాదు అర్థమైందండి కాబట్టి ఇప్పుడు చెప్పండి మొదటి మంత్రము నాలుగు నుంచి ఎనిమిది వరకు ఆత్మజ్ఞాననిష్ట రెండవ మంత్రము రాబోయే తొమ్మిదో మంత్రం నుంచి ఇది కర్మ నిష్ఠ అనే విభాగం చేయడం అవసరం అంటారా కాదంటారా లేకపోతే అందరికీ అన్నీ అని కలగాపులకం చేసి పెడతారా అర్థమైంది కదండి మంచిది మేక్ ప్రౌడ్ గా త్రచూ సముచిచీషయా అవిద్వదాది నియతే మీరు కాన్షస్ గా దీన్ని వర్కౌట్ చేయాల్సి ఉంటుంది ఇహత అంటే రాబోయే మంత్రాల్లో సముచ్చయాన్ని చేయడానికి శృతి పూనుకున్నది సముచ్చయం చేయబోతోంది దేన్ని దేంతో సముచ్చయం చేస్తోంది విద్యను కర్మతో సముచ్చయం చేస్తోంది అప్పుడు ఆ విద్య ఆత్మజ్ఞానమవుతుందా ఉపాసన అవుతుందా ఉపాసన అవుతుంది అర్థమైందండి జ్ఞానమును కర్మతో సముచ్చయం చేయబోతున్నాము ఇప్పుడు రాబోయే మంత్రాల్లో జ్ఞానమును ఆ కర్మతో సముచ్చయం చేయబోతున్నాము అప్పుడు ఆ జ్ఞానము ఆత్మజ్ఞానం అవుతుందా ఉపాసన అవుతుందా ఉపాసనవుతుంది కాబట్టి ఈ రాబోయే మంత్రాల్లో శృతి విద్యను కర్మతో సముచ్చయం చేయబోతోంది కనుక ఆ విద్య ఉపాసనే అవుతుంది గాని ఆత్మజ్ఞానము కాదు ఉపాసనకి కర్మతో సముచ్చయాన్ని చేసుకోవచ్చు అంటే అర్థమేమిటి ఉపాసనా మంత్రములను కూడా కర్మనిష్టలో మేరు పెట్టేసుకోవచ్చు ఉపాసన కూడా మానసీక్రియ అది కూడా కర్మయే అది కూడా ఒక కర్మయే ఇప్పుడు కూర్చుని జపం చేసుకున్నాడు అనుకోండి అది కర్మయే కళ్ళు మూసుకుని ఆ శివుడి రూపాన్ని ధ్యానం చేసుకున్నాడు అనుకోండి అది కర్మయే ఆ కర్మ అవి కూడా మానసీక్రియలు అక్కడ ఉపాసనారూపమైన విద్య అంటే మానసీక్రియ కాబట్టి క్రియ క్రియతో సమ సముచ్చయాన్ని పొందుతుంది కానీ జ్ఞానము మటుకు మానసీ క్రియ కాదది అది ఆత్మజ్ఞానము మనస్సు కంటే అతీతమైనది ఎతోవాచో నివర్తుంటే అప్రాప్య మనసా సహ మనస్సుతో చేరుకునేది కాదు మనస్సుని జార విడిచి మాత్రమే మీరు చేరుకోగలుగుతారు కాబట్టి ఆ జ్ఞానానికి కర్మతోటి సముచ్చయము ఎన్నడూ కూదరదు ఇక్కడ హేతు ఏమిటంటే రాబోయే మంత్రాలలో ఉపాసనారూపమైన విద్యను కర్మతో సముచ్చయం చేస్తోంది శృతి గనుక దీనిని బట్టి మనకేం నిర్ధారణ అవుతోందంటే ఇంతవరకు చెప్పిన ఆత్మజ్ఞానానికి ఇటు కర్మతో గాని అటు ఉపాసనతో గాని సముచ్చయము పోసగదు అని నిర్ధారణ అవుతున్నది కాబట్టి విభాగం మనం అలా చేసి పెట్టుకోవాలి అదే చేసేప్పుడు మీరు దాన్ని జాగ్రత్తగా రేషనల్ గా సముచ్చయం చేయాలి ఇప్పుడు పాలల్లో నీళ్లు కలపాలి కాని పాల పాలల్లో నీళ్లు కలపాలి పెట్రోల్లో తెరసినాయలు కలపాలి ఇవన్నీ అడల్టరేషన్స్ అంటే కల్తీ చేసేప్పుడు పెట్రోల్లో ఏది కల్తీ చేయాలి తెరసినయలు కల్తీ చేయాలి వీడు పేరాసకోటి పెట్రోల్లో నీళ్లు కల్తీ చేసేడం అది కలవ కలవాలి అబద్దమడితే గోడ కట్టినట్టు ఉండాలని ఏదో సాగుతుంది కాబట్టి కల్తీ చేస్తే కూడా కరెక్ట్గా కల్తీ చేయాలి పాలల్లో ఏది గల్తీ చేస్తారు నీళ్లు గల్తీ చేయరు కలిసిపోతాయి సపోజ్ ఆయిల్ ఉందనుకోండి ఆయిల్లో నీళ్లు గల్తీ చేయగలరా చేయలేరు ఒకవేళ గల్తీ చేయడానికి పూనుకున్నాడు అనుకోండి రెండు డబ్బా కొని రెండు డబ్బాల్లో సర్ది మిగిలిన సగం నేలతో నింపేయరా నింపేశాడు అనుకోండి ఏమవుతుంది అది ఫెయిల్ అయిపోతుంది కాబట్టి సముచ్చయం చేయదలుచుకుంటే ఏ రెండింటికి యుక్తియుక్తముగా సముచ్చయము సంభవమో వాటికే సముచ్చయం మనం చెప్పాలి శాస్త్రం కూడా అలాగే చెప్పాలి శాస్త్రంతో చెప్పినా యుక్తియుక్తంగా చెప్పినా సముచ్చయము సంభవమైన వాటికే సముచ్చయం చేయాలి తప్ప సుతరాము సంభవము కాని వాటికి సముచ్చయాన్ని ప్రయత్నించనే రాదు అన్నమాట అంటారు త్రచేన సంభవతి శాస్త్రతో తదిహోచ్యతే తత్రంటే అది అట్లుండగా అది అట్లుండగా అంటే అర్థమేటి ఆత్మజ్ఞానమునకు మరి ఒక జ్ఞానము అనగా ఉపాసనతో గాని కర్మతో గాని సముచ్చయము సంభవము కాదు ఒక ఉపాసనకు కర్మతో సముచ్చయము సంభవమే అనే పరిస్థితి అట్లుండగా అనర్థం తత్రచ అది అట్లుండగా ఏ దేనికి దేనితో సముచ్చయము సంభవమో అంటే అర్థమేమిటి ఉపాసనకు కర్మతో సముచ్చయం సంభవం దానిని ఎలా చెప్తారు మీరు న్యాయత సంభవతి యుక్తి యుక్తిని బట్టి మీరు నిర్ణయించుకోవాలి యుక్తిని బట్టి ఉపాసనకి కర్మతో సముచ్చయము సంభవము నిర్ణయించుకోవాలి దాన్ని శాస్త్రతోవా మీ యుక్తి మీకు సరపడకపోతే శాస్త్రాన్ని మీరు ఆశ్రయిస్తే కూడా శాస్త్రం కూడా ఏది సంభవమో దాన్నే చెప్తుంది సంభవం కాని దాన్ని దాన్ని శాస్త్రం చెప్పదు ఇప్పుడు యోగశాస్త్రంలో అలాగ కూర్చుని జపం చేయి నిటారుగా పెట్టుకుని పద్మాసంలో కూర్చుని జపం చేయి అలా కూర్చున్నవాడు ఎలా పైకి లే పైకి ఎగురు అని చెప్పదు శాస్త్రం అలాగే ఎలా ఎగురుతుంది పైకి అలాంటివి చెప్పదు ఓకే శాస్త్రం అలాంటివి చెప్తూ చదివూడదు గాలి పీల్చకుండా అలా కూర్చుండిపో అని శాస్త్రం చెప్పదు యోగశాస్త్రం కూడా ఏది సంభవమో అదే చెప్తుంది నిటారుగా కూర్చోరా అని చెప్తుంది అంటే అది కూడా మనకు సంభవం కాదంటే సంభవనం చేస్తే సంభవం అవుతుంది నేను ఒకసారి మెడిటేషన్ చెప్పా వంద మంది క్లాసు ముప్పై మంది కుర్చీలో కూర్చున్నారు నేను అడిగాను ఎవరన్నా కుర్చీలో కూర్చుంటారు ఏమిటి మెడిటేషన్ వాళ్ళు పట్టా మీద కూర్చోండి అన్నా మేము కుర్చీలో కానీ పట్టా మీద కూర్చోలేము అన్నారు సరే మెడిటేషన్ క్లాస్ అయిపోయిన తర్వాత యోగా ఉంటుంది నేను ఈ యోగా క్లాస్కి వస్తున్నాను ఈ ముప్పై మందిని ఐ విల్ పాయింట్అవుట్ వీళ్ళందరి చేత ఆసనాలు వేయిస్తాము అని యోగా మాస్టర్ని పట్టుకున్నా అదే వీళ్ళందరి చేత రెండు ఆసనాలు వేయించు సుఖాసనమును ఇది కూడా వజ్రాసనం కూడా వేయించమని సో వీళ్ళందరూ ముప్పై మంది వజ్రాసనాలు సుఖాసనాలు నేర్చుకున్నారు ఈ ముప్పై మందిలో ఇరవై మంది పట్టా మీదకు వచ్చేశారు ఇంకా ముగ్గురు మిగిలేరు వాళ్ళు మాత్రం ఇంకా మా వల్ల కాదీ వాళ్ళు మాత్రం కుర్చీలో కూర్చున్నారు ఇంకా వాళ్ళకి ఏ ఆసనము వల్ల కాదు వాళ్ళకి కాబట్టి శాస్త్రము ఏది సంభవమో దాన్నే చెప్పాలి తప్ప యుక్తియుక్తంగా సంభవమైన దానినే చెప్తుంది తప్ప సంభవం కాని దాన్ని శాస్త్రం చెప్పదు అని చెప్పిన షుడ్ నాట్ పుక్ యువర్ ఫెయిట్ ఇన్ మిక్స్ అండ్ ఫేబుల్స్ అలా పెట్టకూడదు అండ్ ఫేబుల్స్ లో మీరు ఫెయిట్ పెట్టుకుంటే శాస్త్రము యొక్క దూరం పెట్ట ఇప్పుడు ఓ ఉన్నాడు వాడు ఎవడో వాడు పొద్దున్న సూర్యోదయం కాకముందే సప్తగోదావరిలోనూ స్నానం చేసేసేవాడు అని మాకు మెత్తు ఉన్నది ఎలా కుదురుతుందండి ఒక మనిషి సూర్యోదయం కాకముందే సప్తగోదావరిలో స్నానం సప్తగోదావరి కవర్ చేయాలంటే రెండు గంటల పడుతుంది మంచి ఎనభై మైళ్ళు వేగంతో పోయే కారు పట్టుకుని మీరు చక్కగా మంచి రోడ్లుంటే రెండు గంటలు పడుతుంది సూర్యోదయం అవకముందే బ్రా ముహూర్తంలో లేచేసి సూర్యోదయం కాకుండానే సప్తగోదావరిలో స్నానం చేసేటంటే ఎలా చేశాడు నడిచి చేశాడు పరిగెత్తి చేశాడు అయితే గాల్లో ఎగిరి చేశాడు ఇటువంటి ఫేబుల్స్ ఉంటాయి చూసారా యూ షుడ్ నాట్ ఎగ్దమ్ సీరియస్లీ ఇన్ఫాక్ట్ మీరు అవినేసినలు ఊరుకోవాలి అంతే తప్ప యూ షుడ్ నాట్ పుట్ యువర్ ఫైట్ ఇన్ సచ్ ఫేబుల్స్ అండ్ మిత్స్ కాబట్టి శాస్త్రం అలా శాస్త్రం చెప్పింది శాస్త్రం అలా విన్నాడు చెప్పదాం శాస్తం ఒక స్నానం చేయమని చెప్పింది సూర్యోదయానికి ముందు ఇన్ని చోట్ల స్నానం చేయమని ఎక్కడా చెప్పలేదు ఎక్కడో ఒక చోట స్నానం చేసి నువ్వు సంధ్యావందనం చేయమని చెప్పింది తప్ప నువ్వు పది స్నానం చేయి ఒకే రోజు అని చెప్పలేదు అలా చెప్పదు కాబట్టి సో ది పాయింట్ ఈజ్ ఏది శాస్త్రము వలన సంభవం న్యాయము వలన న్యాయము అంటే యుక్తి సంభవమవుతోందో అటువంటి రెండింటికి మాత్రమే సముచ్చయము కుదురుతుంది తప్ప ఎస్ఎ సముచ్చయ సంభవతి అది ఇప్పుడు ఇప్పుడు అదే ఇక్కడ చెప్పబడు ఇహ ఉచీయతే అదే సముచ్చయము ఇక్కడ ఈ రాబోయే మంత్రాల్లో చెప్పబడుతోంది అంటే రాబోయే మంత్రాలు సముచ్చయాన్ని చెప్తున్నాయి ఆ సముచ్చయం వేటికి ఆత్మజ్ఞానానికి కర్మకి కాదు ఉపాసనకి కర్మకి ఏం పోని ఆత్మజ్ఞానానికి కర్మకి సముచ్చయాన్ని మంత్రాలు చెప్తున్నాయని ఎందుకు అనుకోకూడదు అది సంభవమే కాదు శాస్త్రము వల్ల సంభవము కాదు సంభవము కాదు అయితే ఉపాసమికి కర్మకి సముచ్చవమా అది మాత్రం అది సంభవమా సంభవమే ఎందుకంటే ఈ ఉపనిషత్తులో ఎలాగో చెప్పబోతున్నారు బృహదారణ్యకోపనిషత్తులో కూడా దీని మీద చక్కటి విచారం చేసి యుక్తి ద్వారా శాస్త్రం ద్వారా యుక్తి అంటే యుక్తి మనం చెప్తున్న యుక్తి శాస్త్రము బృహదారణ్య గోపనిషత్తే శాస్త్రము సో ఈ రెండు యుక్తిని బట్టి ఏ సముచ్చయము సంభవం అని మనకి తెలిసిపోతోందో అదే సముచ్చయాన్ని బృహదారం యొక్క శృతి కూడా మన ముందు పెట్టి ఉన్నది అనే దృష్టాంతాన్ని చెప్పబోతున్నారు అదే వివరిస్తారు చూడండి దేవతా విషయం జ్ఞానం జ్ఞానమంటే ఉపాసన చూసారా జ్ఞానశబ్దానికి ఎప్పుడే తక్కువ ఆయన ఎలా వాడేనాను మీరు కనుక ఎలాగా లేకపోతే దాన్ని ఆత్మజ్ఞానం అనుకుంటే ఏటో ఇప్పుడు ఇంతకీ ఆయన సంశయం ఉందని చెప్తున్నట్ట లేదని చెప్తున్నట్ట అని భ్రమ కలుగుతున్నాను కర్మ సంబంధిత్వే ఉపన్యస్తానం పాపం ఆయనే చెప్తున్నారు ఆయన్ని మెచ్చుకోవాలి వీళ్ళు భ్రమపడతారనే సందేహం కలిగి ఆయన చూడండి ఓ జ్ఞానం ఒకటి ఉన్నది అంటే అది ఉపాసనారూపమైన జ్ఞానం దానికి దైవ విత్తము అని పేరు పెట్టారు దైవం విత్తం అని సో మానుషం విత్తం కర్మ దైవం విత్తం దేవతోపాసనం అని బృహదారంక శృతిలో బృహదారణ్యక భాష్యం నుంచి వచ్చింది అన్నమాట ఇప్పుడు మనిషికి రెండు విత్తములు గలవు ఒకటి మానుష విత్తము రెండు దైవ విత్తము విత్తము అంటే సంపద ఏమిటి మానుష విత్తమంటే ఏమిటి కర్మ ఈ మనుష్య దేహంతో చేసేటువంటి సంపాదించేటువంటి విత్తము దాన్ని కర్మ దైవ విత్తం అంటే మనస్సు దేవత మనస్సు ప్రకాశిస్తూ ఉంటుంది కదా అది జ్ఞానంతో ప్రకాశిస్తూ ఉంటుంది అది దివ్వంటే ప్రకాశం కాబట్టి మనస్సు దేవతతో మనస్సనే దేవతతో ఆ దేవతకి సంబంధించిన ఉపాసన వీడు చేస్తాడు అది దైవం విత్తం ఉపాసన అంతసేపు మానవ మానసీ క్రియ కాబట్టి దానికి దైవ విత్తం అనే పేరు పెట్టాడు ప్రకాశస్వరూపమైన మనస్సుతో చేసేది కాబట్టి దానికి దైవమిత్తం అని పేరు మనుష్య దేహంతో నిర్వర్తించేది కాబట్టి కర్మకి మానుష విత్తము అని పేరు ఓకే సో దైవ దైవం విత్తం దైవం విత్తమంటే ఏమిటి దేవతా విషయం జ్ఞానం జ్ఞానమంటే ఉపాసన దేవత విషయముగా కలిగిన ఉపాసన ఈ దేవతా విషయం జ్ఞానం వైదిక వైదిక సందర్భంలో అయితే వైదికులైతే దేవతలు ఉపాసన చేసేవారు ఈ మధ్యకాలంలో మీకు వైదిక ఉపాసనలు కనపడవు చాలా అరుదు పూర్వం వాళ్ళు ఇంద్రుణ్ణి అగ్నిని వరుణుణ్ణి అలా ఉపాసనలు చేసేవారు ఎవరికి నచ్చిన దేవతను వాళ్ళు ఉపాసన చేసేవారు ఒక్కొక్క ఋషి ఒక్కొక్క దేవతను ఉపాసన చేసేవారు సో ఋగ్వేదంలో మీకు అవన్నీ కనపడతాయి ఋగ్వేదంలో ఇంద్రుని యొక్క ఉపాసన చాలా ప్రధానంగా ఉంటుంది ఆదిత్యోపాసన సూర్యుని యొక్క ఉపాసన అలాగా అనేక ఉపాసనలు ఉంటాయి సో ఈ దేవతకు సంబంధించినటువంటి ఉపాసన ఏది కలదో దానికి దైవమిత్తము అని పేరు ఈ మధ్య కాలంలో ఈ పౌరాణిక మతం బాగా అభివృద్దిలోకి వచ్చిన తర్వాత మనకి కనపడే ఉపాసనలేముంటాయి హనుమదుపాసకుడని దేవీ ఉపాసకులు ప్రధానంగా ఉన్నారు ఇప్పుడు ఈ పీఠాధిపతులందరూ దేవీ ఉపాసకులే హనుమదుపాసకులు మీకు హనుమత క్షేత్రము అంటూ అలా కనపడుతుంది ఈ మధ్య కాలంలో దత్తాత్రేయోపాసకులు అనే ఒక కొత్త ట్రైబ్ వచ్చింది దత్ోపాసకులు దత్త దత్త దత్త అంటూ ఉంటారు వాళ్ళు అవధూతలు ఉంటారు వాళ్ళు చాలా చిత్రంగా ఉంటారు వాళ్ళు మెయిన్ స్ట్రీంలో ఉండరు ఎక్కడో ఉంటారు ఏదో గులాబ్బాబా అని ఇక్కడ మన పద్మనాభనగర్లో కూడా ఓ బాబా ఉన్నట్టు ఉన్నారు సో షిర్ది బాబా కూడా ఆ బాపతే అని అలా అంటారు వాళ్ళు అంటారు ఈ దత్పాసకులు అంటూ ఉంటారు కానీ పుట్టపర్తి బాబా అలాంటి బాబా కాదని వాళ్ళ అభిప్రాయం నిజాన్ని చూస్తే పుట్టపర్తి బాబా కూడా దత్తోపాసన లక్షణాలు లేవు ఆయన దగ్గర ఆయనంతా మామూలు పౌరాణిక మతాన్ని ఆయన ప్రచారం చేశారు కాబట్టి వాళ్ళ అన్నమాటలో కొంత కొంత సత్యం లేకపోలేదు మొత్తానికి వీళ్ళందరూ ఉపాసకలు ఇవి కొత్తగా ఈ మధ్య కాలంలో గత వంద సంవత్సరాల్లో వచ్చిన ఉపాసకులు వీళ్ళందరూ కూడా వీరెప్పుడైనా గమనించారో అప్పుడప్పుడు ఈ పీఠాధిపతులు ముఖ్యంగా ఆయన వసుదేవానంద ఎవరో పూరి జగన్నాథ పూరి కాదు ద్వారకామ పీఠాధిపతులు వాళ్లును ఈ సాయిబాబా ఉపాసన ఇదంతా తప్పని వాళ్లు స్టేట్మెంట్ ఇస్తాయి ఎందుకంటే వాళ్లకి ఇంగుడు పడరు ఎందుకంటే వీళ్లు దత్తాన్ని మొదలుపెట్టి ఈ మధ్యకాలంలో యాబై వంద ఏళ్లలో దీన్ని బాగా ప్రచారంలో పట్టుకొచ్చారు ఎక్కడా ఏ శాస్త్రంలోనూ లేది అని వాళ్ల యొక్క అభిప్రాయం కాబట్టి ఈ ఉపాసనల్లో కొత్త రకం ఉపాసనలు ఉంటాయి ఏవో పాత పౌరాణికములైన ఉపాసన రామోపాసన రాముణ్ణి ఉపాసన చేసిన వాళ్లు ఉంటారు ఇంకా కృష్ణుణ్ణి ఉపాసన చేసిన వాళ్లు ఉంటారు మధుసూదన సరస్వతి కృష్ణోపాసకుడు అని ప్రసిద్ధి ఇలాంటివన్నీ ఇవన్నీ పౌరాణిక ఉపాసన దేవతా ఉపాసనలు వైదిక దేవతల యొక్క ఉపాసనల గురించి బృహదారి మాట్లాడుతోంది కాలక్రమంలో కొత్త కొత్త ఉపాసనలు వస్తూ ఉంటాయి మొత్తానికి ఈ ఉపాసన అనేది ఏదైనా దేవతకు సంబంధించిన ఉపాసన ఏదైనా దాన్ని కర్మతో దానికి సంబంధం పెట్టి ప్రసంగాలు మనకు కనపడతాయి కర్మ సంబంధిత్వైన ఉపన్యస్తం శాస్త్రం కూడా ఈ ఉపాసనలను కర్మతో జత చేసి ప్రస్తావిస్తూ ఉంటుంది అక్కడ ఆ దైవమిత్తము దానికే జ్ఞానమనే శబ్దప్రయోగం ఉంటుంది విద్య అనే శబ్ద ప్రయోగం కూడా ఉంటుంది శబ్ద ఉన్నంత మాత్రాన అదే పరమాత్మ జ్ఞానమని మాత్రం మీరు అనుకోవద్దు అలా అనుకోవద్దు అయితే కొంతమంది ఏమంటారు ఒక ఆయన నన్ను సత్సంగంలో ప్రశ్న ఎందుకండి ఈ కన్ఫ్యూషన్ చక్కగా జ్ఞాన శబ్దాన్ని దీనికే వాడుకుని అక్కడ జ్ఞాన శబ్దం వాడడం మానిస్తే వదిలిపోతుంది కదా అని నిజమే మీరు అన్నమాట కరెక్టే కానీ మరి వాడి శాస్త్రంలో వాడినవి ఉన్నాయి భాష్యాల్లో వాడారు మంత్రాల్లో వాడారు మరి వాడిన దాన్ని మనం ఏం చేస్తాం కాబట్టి ఉన్న పరిస్థితిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి కానీ ఏమంటే ఈ శబ్దాలను మీ ఇష్టమైనట్టు వాడుతున్నారే అని శాసించే ప్రయత్నం చేయకూడదు శబ్దప్రయోగం ఉంటున్నాయి ఈ శబ్దం వాడద్దు ఆ శబ్దం వాడద్దు అది ఇలాగంటి చేదస్తం అది వర్కౌట్ కాదు ఎందుకంటే శబ్దప్రయోగం ఉంటుంది దాని హౌ కెన్ యూ స్టాప్ ఇట్ జ్ఞానాంతరేనా అన్నారు శంకరులు అంటే అక్కడ జ్ఞానశబ్దానికి ఉపాసన అని అర్థం అవిద్య అన్నప్పుడు విద్యాశబ్దానికి పరమాత్మ జ్ఞానము అని అర్థం విద్యయా దేవలోకప్పుడు విద్యాశబ్దానికి దేవతా విషయమైన ఉపాసన అర్థం కాబట్టి సందర్భాన్ని బట్టి ఉంటుంది తప్ప ఈ శబ్దం ఇలా వాడద్దు ఆ శబ్దం అలా వాడద్దు అనేటువంటి ఆంక్షలను విధించడానికి అవకాశము లేదు శబ్దప్రయోగాలు ఉంటాయి కాబట్టి ఈ దైవవిత్తమనబడే ఏ ఉపాసన గలదో విద్య అనే శబ్దం చెప్పేదాన్ని వాడుతూ ఉంట ఏది గలదో అది మాత్రం పరమాత్మ జ్ఞానము అని మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు ఎందుకంటే విద్యోక వివణ విద్య చేత దేవలోకము లభించును విద్యచే మోక్షము లభించును అని రెండు వాక్యాలున్నాయండి విద్యచే మోక్షము లభించును అని చెప్పి మళ్లీ కొంత ఏదో ప్రసంగాలన్నీ అయిన తర్వాత విద్యచే దేవలోకము లభించును అని చెప్పారు అంటే ఈ విద్య వల్ల లభించే ఫలము పృథక్ ఫలం వేరే ఫలాన్ని చెప్పారు మోక్షము అనే ఫలం కాకుండగా వేరే ఫలాన్ని చెప్పారు దేవలోకమును పొందుట అనే వేరే ఫలాన్ని చెప్తుంటే ఆ విద్య పైన చెప్పినటువంటి మోక్షఫలమునిచ్చే విద్య కంటే భిన్నమైన విద్య అని మనకి స్పష్టంగా తెలుస్తోంది ఎప్పుడు కూడా వీళ్ళు మీమాంసకులు ఎలా ప్రవర్తిస్తారంటే ఫలాన్ని బట్టి యజ్ఞాన్ని నిర్ధారిస్తారు వాళ్ళు ఇప్పుడు చిత్ర అనే ఓ యాగమున్నది చిత్రయా వాక్యం గలదు చిత్ర అనే యాగము ఈ చిత్రాయాగం ఇంతకు ముందు చెప్పిన అగ్నిశోమంలోదేనేమోనండి సెపరేట్ కాదేమో ఇది అని ఎవరికో సందేహం వచ్చింది సెపరేటే అన్నారు ఎందుకని పశుకామహ అని పక్కన ఫలశ్రుతి కనపడతాం చిత్రయాజేత పశుకామహరే అగ్నిష్టోమైన యజేత స్వర్గకామహ కాబట్టి దాని ఫలం వేరు దీని ఫలం వేరు కాబట్టి ఆ కర్మ వేరు ఈ కర్మ వేరు కాబట్టి పృథక్ఫలశ్రవణం ఎక్కడైతే ఉంటుందో ఆ కర్మ గాని ఉపాసన గాని భిన్నము అని మనకి స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది కనుక విద్యయా దేవలోక అని ప్రత్యేకించి విద్య చేత దేవలోకము పొందును అని చెప్పారు కనుక ఆ విద్య దేవలోకము అనే విశిష్టమైన ఫలమునిచ్చే ఉపాసన మాత్రమే గాని మోక్షమే ఫలము కాగల ఆత్మజ్ఞానమని మాత్రం మీరు అనుకోకూడదు పృథక్ఫలశ్రవణాత్ అనే మాటను నేను మీకు వ్యాఖ్యానం చేస్తున్నాను వేరే ఫలం చెప్పారంటే అది ఇదే అండనికి మాత్రం వీల్లేదు వైదిక కాలంలో కర్మ అంటే దానిమీద మీకు ఒక స్కీమ్ కింద చెప్పాలన్నట్లయితే ఆరంభంలో అంటే బాగా వెనక్కి వెళ్లినట్లయితే సకల దేవతోపాసన ఉండేది అనేక దేవతలను ఉపాసించుట కానీ కర్మ చాలా తక్కువ ఉండేది చాలా అల్పంగా ఉండేది దీని మీద స్వామి వివేకానంద కూడా కొంచెం వ్యాఖ్యానం చేసి ఉన్నారు తరువాతి కాలంలో బ్రాహ్మణములు అని వచ్చేది ఇప్పుడు మంత్రములు బ్రాహ్మణములు ఆరణ్యకము ఉపనిషత్తు అది క్రమం దాంట్లో మంత్రాభాగంలో కర్మ చాలా అల్పంగా ఉండేది తర్వాత బ్రాహ్మణము అని కర్మలు బాగా పెరిగిపోయాయి కర్మలు పెరుగుతాయి దానికి దృష్టాంతం ఏంటంటే మీరు ఒక గులాబీ మొక్క ఉద్యానవనంలో పెంచుతూ ఉంటే ఆ మొక్క పెరిగినా పెరగకపోయినా చుట్టూ కలుపు మాత్రం బాగా పెరిగిపోతుంది మీరు నీళ్లు పెట్టేసి చక్కగా ఎరువు వేసేస్తే ఏమవుతుంది ఈ మొక్క మొక్క ఏదో పెరుగుతూ ఉంటుంది స్లోగా పెరుగుతూ ఉంటుంది కానీ కలుపు బ్రహ్మాండంగా పెరిగిపోతుంది కర్మలు అలా పెరిగిపోతాయి ఇప్పుడు తిరుపతి దేవస్థానం ఉందనుకోండి రెండు వందల ఏళ్ల క్రితం వాళ్లు చేసే సేవలకి ఇప్పుడు చేసే సేవలతో పోలిస్తే అప్పుడు ఏదో పొద్దున్న సేవ సాయంకాలం సేవ చేసేవారు ఇప్పుడు వీళ్లు ఇరవై నాలుగు గంటలు సేవలే తర్వాత స్వామీజీ ఒక స్వామీజీ కంప్లైంట్ కూడా చేశారు దేవుడికి నిద్రపోనివ్వట్లేదు వీళ్ళని ఆయన ఆయన పాపం బెంగపెట్టుకున్నాడు దేవుడికి నిద్రపెట్టట్లేదని ఎందుకంటే వీళ్ళు పదకొండున్నర దాకా సేవే మళ్ళీ ఒంటి గంటకి సేవ ప్రారంభం సో సేవ అంటే దర్శన సేవని ఏదో పేరు పెట్టి కాబట్టి ఇప్పుడు మరి ఉయ్యాల సేవని తెప్పోత్సవమని బ్రహ్మ బ్రహ్మోత్సవమని పేర్లు పెట్టేసి సహస్రదీపాలంకార సేవని పూర్వం నూనె ఉండేది కాదు అంత నూనె ఎక్కడి నుండి పట్టుకు వస్తారు ఇప్పుడు బోల్డ్ నూనె జరుగుతోంది కనుక సహస్ర దీపాలంకార సేవ చేస్తున్నారు గరుడ సేవని గరుడ వాహన సేవని ఏదో పూర్వం వాహనం ఉండేది ఇన్ని వాహనాలు ఎక్కడవి కాబట్టి కాలక్రమంలో కర్మలు పెరిగిపోతాయి మీరు ఏదైనా ఒక దేవాలయాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేది ఈ దేవాలయం పదేళ్లు మీరు దాని చరిత్ర పరిశీలిస్తే పదేళ్ల క్రితం వాళ్ళు ఏ సేవలు చేశారు ఈ రోజు ఏం సేవలు చేస్తున్నారో మీరు చూసుకుంటే మీకు ఆశ్చర్యం కలుగుతుంది ఉదాహరణకి భద్రాచలంలో సీతారామ కళ్యాణం పంతొమ్మిది వందల ముందు వచ్చే ముందు లేదు యాభై తర్వాత ఎప్పుడో వచ్చింది సీతారామ కళ్యాణం మాట ఉండేది కాదు కళ్యాణం మాట ఉండేది కాదు అసలు కళ్యాణాలు ఉండేవి కావు ఏదో వ్రతం ఉండేది సీతారామ వ్రతం చేసేవారు భద్రాచలంలో ఎప్పుడు రామనవమి ఉన్నాడు తర్వాత తిరుపతిలో మొదలైందని వీళ్ళందరూ తిరుపతిని బట్టి వీళ్ళు కూడా లడ్డూలు ఎలా అయితే ఇప్పుడు అన్ని దేవాలయాల్లోనూ ప్రచారంలోకి వచ్చాయో ఈ కళ్యాణాలు కూడా శివాలయాల్లో కళ్యాణాలు ఉండేవి ఇప్పుడు శివాలయంలో వీళ్ళు మేము మాత్రం ఎందుకు వెనకబడిపోవాలని వీళ్ళు కూడా కళ్యాణాలు మొదలుపెట్టారు సో ఈ విధంగా కర్మకాండ అనేది అలాగా కలుపు మొక్కలు పెరిగినట్టుగా పెరిగిపోతూ ఉంటుంది దాని లక్షణం అది కాబట్టి విద్య అన్నది పృథక్ఫల శ్రవణము వలన విద్య అంటే పరమాత్మ జ్ఞానం కాదయాబాబు అది ఉపాసన సముచ్చయం చెప్తోంది శ్రీతంటే ఇది ఏనికి సముచ్చయం పరమాత్మ జ్ఞానానికి కాదు సముచ్చయం అది ఉపాసనకు మాత్రమే సముచ్చయాన్ని చెప్తోంది ఉపాసనకు సముచ్చయము అంగీకారమే ఇంకొక హేతువు కూడా చెప్పచ్చు మానవుల యొక్క కోరికలు అనంతములుగా ఉంటాయి ఈ ఉపాసనలు కర్మలన్నీ కూడా కోరికల నుండి పుట్టుకొస్తాయి దీనికి దృష్టాంతం వేసా వెంకటేశ్వర స్వామిటయే చిలుకూరులో వేసా వెంకటేశ్వర స్వామి వెలిసినాడు వేసా వెంకటేశ్వర స్వామి ఎందుకు వెలిశాడు సమాజంలో ఎప్పుడైతే అమెరికాకు వెళ్ళిపోవాలనే క్రేజు బాగా పెరిగిందో అప్పుడే వేసా వెంకటేశ్వర స్వామి వెలిశాడు లేకపోతే వేసా వెంకటేశ్వర స్వామికి అవసరం లేదు వెంకటేశ్వర స్వామి సరపడుతుంది కాబట్టిప్పుడు అలాగే బంగారం మీద క్రేజ్ పెరిగితే అక్షయ తృతీయా అనే ఒక కొత్త పండగ ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్య కాలంలో గత ఐదారు ఏళ్లలో వెలిసింది అంతకుముందు ఉండింది కదా అక్షయ తృతీయ చిన్నప్పుడు మేము ఎరగనే మీరు ఎవరైనా కొంచెం అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు ఉన్న ముత్తైదువులనే అమ్మా అక్షయ తృతీయ బంగారం ఏంటంటే ఏమో మాకు తెలియదే ఆ సంగతి కొత్త వాళ్ళు మొదలుపెట్టారు ఇది అనేది కూడా చెప్తారు వాళ్ళు కాబట్టి కోరికలను బట్టి మానవులకు కోరికలను బట్టి కర్మలు పెరిగిపోతూ ఉంటాయి ఒలింపిక్స్ లో నెగ్గడానికి కర్మ ఎలక్షన్స్ లో నెగ్గడానికి కర్మలు ఉన్నాయి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కావాలని కేసీఆర్ గారు యజ్ఞం చేసి ఆయన యజ్ఞానికి ఫలం వచ్చింది మీరు గమనించారో కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రం కోసం కర్మ అంటే అది అలాగే శాస్త్రంలో ఉండదు కదా అది ఉండకపోతేనే సందర్భాన్ని బట్టి ఇట్ కెన్ బి క్రియేటెడ్ ఇక్కడ సక్సెస్ అయింది అది కాబట్టి రే పొద్దున్న వాళ్ళైనా విదర్భ ప్రాంతం వాళ్ళు సపరేట్ రాష్ట్రం కావాలనుకుంటే ఇక్కడికి వచ్చి మన పండితులను తీసుకువెళ్లి వాళ్ళు కూడా ఈ కర్మను చేయడానికి పూనుకుంటారు అవునా కదంటారా కదంటారు ఈ కర్మలు పుట్టుకొస్తూ కోరికల నుంచి అంతవరకు ఈ పృథక్ ఫలం ఇది మొత్తం సముచ్చయానికి సంబంధించిన కథ ఇది ఇంకో కథ చేతిలో చేస్తే కానీ నెక్స్ట్ మంత్రానికి వెళ్ళడానికి వీలుండదు దీన్ని నహి నిందా న్యాయము అంటారు అది తీసుకోవాలి ఈ నహినిందా న్యాయము అనే విషయాన్ని మళ్లీ క్లాసులోనే చెప్పుకున్నాం మనం అవతారిక పూర్తి చేసి తర్వాత మంత్రానికి వెళ్ళ ఓం పూర్ణముదూర్ణమి పూర్ణాత్ పూర్ణము దశ్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమైవశిష్యం శాంతిశ్శాంతిశ్శాంతి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం ద